ఆత్మ యొక్క విధే విశేషణాలు పది చెప్పారు అందులో మొట్టమొదటి సత్ కదా మరి ఆత్మ కైస్తే ఆత్మ సత్ అని అన్నారే ఆత్మ సత్ ఎలా అవుతుంది సత్ అంటే సత్యము సత్యం ఎలా అవుతుంది అంటే ఉత్తరం చెప్పబడుతుంది జిస్ కి జ్ఞాన సే వాసే బి నివృత్తి హో నై సో సత్కయే అందులో సత్యం అంటే ఏంది అది తెలుసుకో సత్యం అంటే ఏదైతే జ్ఞానం చేత గాని మరి ఏ ఇతర సాధనాల చేత గాని నివృత్తి అవుటకు యోగ్యము కాదో అది సత్ అనబడుతుంది అంటే బాధ రాహిత్యం సత్యత్వం ఏది బాధ అవుటకు యోగ్యము కాదో అంటే ఏది బాధింపబడదో అంటే ఏది ఎల్లప్పుడూ ఉంటుందో అంటే ఏది భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉంటుందో అది సత్ అనబడుతుంది అని ఈ విధంగా తెలుసుకోవాలి సత్యత్వం బాధ రాహిత్యం జగత్ బాధైక సాక్షిణ బాధ హింసాక్షి కోక్షిక ఇష్ట అని అంటూ శ్రీ విద్యారణ్య గురుదేవులు పంచకోశ వివేక ప్రకరణంలో వేదాంత పంచదశలో చెప్తారనమాట సత్యత్వం అంటే ఏమిటి అంటే బాధ సత్యత్వం బాధ అంటే నిత్యత్వ నిశ్చయకు బాధకయ్యే మిత్యత్వ నిశ్చయం నాకు ఏమంటారు బాధ అంటారు ఇంత పూర్వం మనం చెప్పుకుంటూ వచ్చాము కంఠస్థం చేసుకోమని కూడా మీకు సూచన చేశాం కాబట్టి మిత్యత్వ నిశ్చయం అంటే ఇది మిథ్య ఇది వాస్తవం కాదు ఇది అసత్తు అలీకము కల్పితము అధ్యస్థము అని ఈ విధంగా నిశ్చయం చేసుకున్నట బాధ అంటారు ఏది బాధవుటకు యోగ్యము కాదో అది అబాధ్యము అంటే బాధ రహితము అందుకని ఆ బాధ రహితమైనటువంటిది ఏదో అది సత్ అందుకని సత్యత్వం బాధ రాహిత్యం సత్యత్వం అనగా బాధ అంటే మిథ్యా కాని వస్తువు బాధింపబడని వస్తువు అని అర్థం అట్లా ఏది ఉంది అది ఒక ఆత్మయే అయి ఉంది ఆ ఆత్మనే సకల ప్రపంచం యొక్క బాధకు సాక్షి అయ్యి ఉంది బాధ అవధి రూపకంగా సాక్షిగా ఉంది అది బాధింపబడదు జగత్తునంతా కూడా నా ఇతి నా ఇతి అని అంటూ నేత ద్వారా విచారించి అత అన్యదార్థం ఆత్మ కంటే అన్యమైనటువంటిది కూడా ఆర్థం అంటే మిథ్యా అని ఈ విధంగా మనము విచారించి ప్రపంచాన్ని సంపూర్ణంగా నా ఎత్తి ఇది కాదు ఇది కాదు అని అన్నిటినీ నిషేధం చేసిన తర్వాత ఇంత పూర్వం తెలుసుకుంటూ వచ్చాం కదా తూల శరీరంలో సూక్ష్మ శరీరంలో అన్ని తత్వాలు ఇది నేను కాదు నాది కాదు నేను దానికి ఘట వల్లే దానికంటే భిన్నంగా ఉన్నాను అందువల్ల అది నేను కాదు ఎందుకు నాకు దృశ్యమై నాకు తెలియబడుచున్నందువలన అది నాది కూడా కాదు ఎందుకు అది పంచభూతాల అని ఈ విధంగా మనము విచారించి సంపూర్ణ దేహాధిక ప్రపంచాన్నంతటిని కూడా ఎప్పుడైతే బాధ చేస్తామో సంపూర్ణం బాధ అయిపోయిన తర్వాత ఆ బాధ అవధికి ఏది అవశేషమై ఉంటుందో బాధ అవధి రూపంలో సాక్షి అయి ఏదైతే ఉంటుందో అది ఆత్మ అది సద్రూపము అని తెలుసుకోవాలి ఒకవేళ ఆత్మను కూడా అసత్యము అని అంటే ఏమైతే స్వామీజీ ఆత్మ సత్యం కాదు సత్యం కాదంటే అసత్యము అసత్యం అంటే మిథ్యా అంటే అది బాధ అని ఒకవేళ అంటే ఏం ఆపత్తి వస్తుంది స్వామీజీ అని శిష్యుడు ఒకవేళ అడిగితే ఒకవేళ ఆత్మను కూడా బాధించినట్లయితే ఒక నియమం ఏమిటంటే బాధకు ఒక సాక్షి అంటూ ఉండాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నిటిని నిషేధం చేస్తూ అన్నిటిని బాధ చేస్తూ ఉన్నటువంటి బాధ సాక్షి అనేవాడు ఒకటి ఉండాలి కదా మరి ఏ విధంగా ప్రపంచము నా ఈతి నా ఈ వాక్యాల ద్వారా నిషేధం చేస్తే ఆ ప్రపంచాన్ని బాధ చేస్తామో మనము ఆ బాధ సాక్షిగా ఏవైతే మనం ఉన్నామో మరి ఆ ఆత్మ కూడా ఆ బాధ సాక్షి కూడా మిథ్యా అది కూడా బాధ అంటే మరి ఆ సాక్షికి బాధించాలంటే మరి దానికి కూడా ఇంకొక సాక్షి ఉండాలి కదా చెప్పు మరి నువ్వు చెప్పు ఈ ఆత్మను కూడా బాధిస్తే ఆ బాధకు సాక్షి ఎవడో చెప్పు ఆ మిథ్యత్వ నిశ్చయం చేసేవాడు ఎవడో చెప్పు ఆత్మ కూడా మిథ్య ఉన్నది అని మిథ్యత్వ చేసేవాడు బాధ సాక్షి అయినవాడు ఎవడో చెప్పు ఇంకెవడైనా ఉన్నాడా నువ్వు చెప్పు ఎవడు లేడు ప్రపంచం యొక్క బాధ సాక్షి ఆత్మ మాత్రం ఉంది కానీ అది ఎప్పుడు కూడా బాధింపబడదు అందువల్ల ఎక్కడెక్కడా మనం బాధ చేస్తామో బాధకు సాక్షి ఉండాలి నిస్సాక్షికమైనటువంటి బాధ ఎక్కడ కూడా ఉండదు బాధించినామంటే ఆ బాధించిన వ్యక్తి దానికి సాక్షి అయిన వాడు ఒకడు ఉంటాడు అన్నిటిని నిషేధం చేయగా ఇది లేదు ఇది లేదు లేదు అనగా అన్నిటిని నిషేధం చేస్తే నిషేధ అవధిభూతంగా నిషేధానికి సాక్షి రూపంగా కూడా ఉండాలనా లేదా అతడే ఆత్మ అతడే సత్ సత్యత్వం బాధ ఏది బాధ కాదు ఎప్పుడు కూడా బాధింపబడదు కైకాలిక అబాధ్యత్వం సత్యత్వం లేదా బాధ రాహిత్యం సత్యత్వం అని ఈ విధంగా నిర్వచనము సత్య యొక్క లక్షణము కంటస్థం చేసుకోండి అయితే ఆత్మకి జాతే జ్ఞానిసే వాసీసే నివృత్తి ఉవి నహి అయితే ఆత్మ ఏదైతే ఉందో అది సద్రూపం ఉంది ఎందుకు అది బాధింపబడదు మరి ఏది బాధ అవుతుందో ఏది మిత్రత్వ నిశ్చయము చేయబడుతుందో అక్కడ దేని చేత మిత్యవ అంటే జ్ఞానము చేతనే మిథ్యా వస్తువు నిషేధింపబడుతుంది కాని ఇంకా ఏ ఇతర సాధనాల చేత నిషేధింపబడదు ఉదాహరణకు రజ్జుయందు సర్పం యొక్క భ్రాంతి అయ్యింది ఆ సర్పము భ్రాంత వస్తువు మిథ్యా వస్తువు స్వరూపం చేత ఆ రజ్జుయందు లేదది మరి ఏమైంది రజ్జు అజ్ఞానం చేత ఆ అజ్ఞానము క్షోభ ఆ జీవుని యొక్క సంస్కారం నిమిత్తంగా తీసుకొని అది సర్పాకారంగా పరిణామాన్ని పొందింది అనిర్వచనీయ సర్పాన్ని ఉత్పన్నం చేసింది ఆ రజ్జు ఉపయుత చేతనం ఉన్నటువంటి అజ్ఞానం కాబట్టి అది అజ్ఞాన కల్పితం వాస్తవం కాదు స్వరూపం చేత లేదు స్వరూపం చేత అనిర్వచనీయ ఉత్పన్నమై ప్రతీతి అవుతున్నది అక్కడ అది మిథ్యా వస్తువు కాబట్టి దాన్ని మనం జ్ఞానం చేత బాధ చేయగలం ఏని జ్ఞానం చేత అధిష్టాన జ్ఞానం చేత అధిష్టానం ఎవరు అక్కడ దృష్టి వల్ల చేత చెప్పబడుతుంది రజ్జు అధిష్టానము అని కానీ విచారం చేస్తే రజ్జు కూడా కాదు ఆ విషయం అంతా ఉంటుంది అదంతా ఇప్పుడు అవసరం లేదు అయితే అధిష్టానం ఎవరు ఇక్కడ ఆ రజ్జు యొక్క యథార్థ జ్ఞానం అయింది అనుకోండి రజ్జు నాయం సర్ప అని ఎప్పుడైతే ఆ రజ్జు యొక్క యథార్థ జ్ఞానం అయిన తర్వాత సర్పం నిషేధింపబడుతుందో ఆ సర్పము మిథ్య అయి ఉండడం ద్వారా చేత నివర్తింపబడుతుంది ఒకవేళ అది సత్యమే అయితే జ్ఞానం చేత నివృత్తి అవ్వటం యోగ్యం కాదు ఒకవేళ సత్య వస్తువు ఉంటే అది ఇతర క్రియాసాధ్యం ఉంటుంది కట్టెతో కొడతాను లేదా ఏదైనా ఇతర సాధనాల చేతనో దాన్ని కొడితే అది నివృత్మవుతుంది అంటే చనిపోతుంది నాశనం అవుతుంది కానీ అది సత్య వస్తువు కాదు కదా మిథ్యా వస్తువు అందుకని మిథ్యా వస్తువు ఎప్పుడు కూడా జ్ఞానం చేతనే నివృత్ అవుతుంది అని విధంగా తెలుసుకోవాలి మరి ఆత్మ జ్ఞానం చేత ఆత్మ నివృత్తి అవుతుందా కాదు ఆత్మయే జ్ఞాన స్వరూపమే ఉంది కాబట్టి అది ఎలా నివృత్తం అవుతుంది అందుకని యోగ్యం కాదు ఒకవేళ మిథ్యా వస్తువు అయితే బాధ యోగ్యం ఉంటే జ్ఞానం చేత నివృత్మటకు యోగ్యం ఉంటుండే కానీ ఆత్మ అయితే జ్ఞాన స్వరూపం ఉన్నది కాబట్టి జ్ఞానం చేత నివర్తింపబడటకు కాదు ఇక్కడ జ్ఞానం అంటే ప్రత్యక్షాది ప్రమాణాలు ఇంద్రియాదుల యొక్క జ్ఞానం చేత చక్షురింద్రియం చేత కలిగేటువంటి జ్ఞానం సాక్షుజ జ్ఞానము శ్రోత్ర జ్ఞానము గ్రామ జ్ఞానం ఇట్లా అనేక రకాలుగా పంచ జ్ఞానేంద్రియాల చేత కలిగేటువంటి జ్ఞానము ఇది ప్రత్యక్ష జ్ఞానం అనపడుతుంది అందుకు ప్రత్యక్ష ప్రమాణములు కాబట్టి కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణముల చేత అంటే శ్రోత్రాది ఇంద్రియాల చేత తెలియబడేది కాదు లేదా చక్షురాది జ్ఞానం చేత అది బాధింపబడేది కాదు ఇంకా అట్లే అనుమాన ప్రమాణం చేత గాని ఉపమాన ప్రమాణం చేత గాని శబ్ద ప్రమాణం చేత గాని అనుపలబ్ధి ప్రమాణం చేత గాని మరియు అర్థపట్టి ప్రమాణం చేత గాని ఆత్మ బాధింపబడేది కాదు అందుకని ఏ జ్ఞానం చేత కూడా అది బాధింపబడదు నివర్తింపబడదు అందువల్ల సత్యం మరియు అవుకిసే నివృత్తి పోవే ఔర్కిసి అంటే ఉదాహరణకు ఒక ఘటాన్ని మనము దండ చేత పగులు కొడితే అది ఒక వస్త్రమును అగ్నికి సంబంధం చేసినట్లయితే అది కాలిపోతుంది నాశనం అయితది ఈ విధంగా అనేక ప్రకారాలుగా నాశనము లోకంలో కనపడుతుంది అంటే ఇతర వ్యావహారికమైనటువంటి పదార్థాల చేత కూడా నాశనం కాదు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నం చేయతి మారుతహ భగవంతుడు చెప్పాడో లేదా భగవద్గీతలో శస్త్రములు అంటే పృథ్వీ యొక్క కార్యములైనటువంటి ఖడ్గములు కత్తులు కటారులు ఏవైతే ఉంటాయో వాటి చేత ఆత్మ ఛేదింపబడేది కాదు మరియు నీటి చేత తడుపబడేది కాదు లేద ఏంటి నా ఆపహ ఆపహ అంటే నీరు నీరు తడుపజాలదు అగ్ని దహింపజాలదు వాయువు ఎండింపజాలదు కాబట్టి ఏ విధమైనటువంటి అస్తశస్త్రాల చేత కూడా అది నాశనం కాదు మరి ఏ జ్ఞానం చేత కూడా నాశనం అయ్యేది కాదు సకల జ్ఞానాలకు ఆధారభూతమైనటువంటి అది సాక్షుస నా శ్రోతజ వృత్తి ఇట్లా అనేక వృత్తులు ఏవైతే ఉన్నాయో అంతఃకరణము ఆయా ఇంద్రియాల ద్వారా వెళ్లి ఆయా విషయాకారంగా పరిణతి చెంది ఆ విషయాలను గ్రహించటకు సాధనం అంటే వృత్తిని కూడా ఒక్కోసారి జ్ఞానం అంటారు వ్యవహారం లోపల ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంతఃకరణ వృత్తితో జ్ఞానతారా కాబట్టి ఈ వృత్తి రూప జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్ష ప్రమాణం గాని అనుమాన ప్రమాణం ఏ వృత్తిత్మకమైనటువంటి జ్ఞానములు కూడా ఆత్మను బాధింపజాలవు మరి ఏ ఇతరమైనటువంటి క్రియల కూడా ఇతరమైనటువంటి అస్త్రశస్త్రాల కూడా ఆయుధాల కూడా దాన్ని నాశనం చేయజాలము అందువల్ల అది ఏ ప్రకారంగా కూడా బాధింపబడేది కాదు నాశనం అయ్యేది కాదు అందుకని త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం లేదా బాధరాహిత్యం సత్యత్వం అని విధంగా సత్ యొక్క లక్ష్యం చేయబడినందులన అటువంటి సద్్రూపమైనటువంటి వస్తువు ఏది అని ఆత్మయే అయి ఉంది అందుకని ఆత్మ సద్రూపం అందుకని సత్ అనేది ఆత్మకు విశేషముగా చెప్పబడింది యాతే ఆత్మ సత్ హే అందుకని ఆత్మ సద్రూపం ఉంది అని ఈ విధంగా తెలుసుకోవాలి